పాదములు బాగవు మరి కాకు నాలుగు కాళ్ళు ఉన్నాయి నాకు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఏనుక్కుంది నాకు తోడవు ఉంది ఏనుగు ఝంకారం చేస్తది నేను చేస్తా ఏనుగు ధీంకారం అంటారు నేను ఝంకారం చేస్తా నా గెంట్లు నేనే బయట బుద్ద నాకు ఏదో అనుక అర్జునుడు నాకన్నా కూడా తక్కువ అన్నాడు పెద్దలు కూడా చెప్పారు రాఘవం దూరపాతం సర సంధా జగత్తులో ఎక్కడున్నా మూడు లోకాలు తిరుగుతుంది కాకాసురు విషయంలో అర్థమైంది వదిలిపెట్టే పని లేదు లక్ష్యం నెరవేర్చాలి మూడు రోజుల వరకు సముద్రంలోకి తోలింది కనుక అంత శక్తి ఉన్నది రాముని యొక్క బాణములు శరసంధాన లక్ష్మణ లక్ష్మణుడుకో ఒడి వేగం ఉన్నదట రెండు చేతులతో వేయి చేతులతో కలిగినటువంటి కార్తీను ఎన్ని బాణములు వదులుతారు రెండు చేతులతోనే ఈయన అంత వ్యవధులు అన్ని బాణములు వదులుతాడట అంత వేగం దృఢ ఉష్టిస్తూ రాధేయా అన్నారు బలంగా పొట్టవరును అంటే కర్ణుడు గొప్పవాడే అర్జునుకు మూడు గుణములు ఉన్నాయట దూరపాతం ఉన్నది కొడి ఉన్నది సైంపు ఉన్నది కానీ అంత లేదు అది స్పెషలైజేషన్ ఇది జనరలైజేషన్ కనుక కొంచెం కొంచెంగా ఉన్నది అర్జునుడు లేదని మాత్రడు కాదు కానీ కన్నుడు అంటూ ఉన్నాడు మరి ఏమిటి ఆ ఏమి నాకు ఆ సర్వేశ్వరుడు అర్జును సారథి అంతటి సారథి గనక నాకు ఉన్నట్లయితే అర్జును అవలేలగా జయించుతా అట్టి వాడు ఎవరు అని మీరు ఏమైనా సందేహపడతారేమో అవసరంలా శల్యుడు రథనలు అంత కొడు గనక శల్యుని సారథిగా ఇచ్చినట్లయితే నేను రేపు కన్నుణ్ణి అవలేలుగా జయించుతాను సుమా మీరు నాకు ఈ సహాయం చేయండి అన్నాడు దుర్యోధనంతో నెక్కిన మద్రనాథో నాకు అందరూల పండనం ఉన్నటు అనగా అత్రనాథుడున్నాడే ఆ సార్థుల్లో సారథుగా ఇచ్చినట్లయితే అవలీలుగా అర్జునుడిని జయించుతాను సుమా అన్నాడట ఆ అర్జును కర్ణుడిని వెంట పెట్టుకుని వెళ్ళాడు దుర్యోధనుడు రాత్రి సమయంలో చల్లని యొక్క చిదరానికి వెళ్ళి నమస్కరించి మామ సంత మామ నీవు మన కర్ణుడికి సారథ్యం చేయాలి దుర్యోధనుడు అడి చేత ఆయన పక్షాన ఇచ్చాడు ఒక మాట వాళ్ళకి ఎలా తెలుసు ముందు కానీ అది మనసులో పెట్టుకున్నాడు వెళ్ళి చెప్పారేట మీరు కర్ణులకు సారథ్యం చెయ్యాలి ప్పటికీ ఆ ఎక్కడ లేని పాపం వచ్చిందట సయ్యునకు సాగులే దొదరాస్తు నందమ్మ Naturally cycles, somat arc�Anna in the conclusions of Karma, several manifestations of Francher with the tribal ajaibh scarます, an disadvantaged country of other animals or an appropriate t köt na hal. డా అరే అదే అదే ఎంత తేలికైపోయాను నేను నీకు ఏదో సహాయం చేస్తాను అని మాటలిస్తే యుడు వాడేమో చేసేటటువంటి ఆ కర్ణుడికి నేను దాస్ సారథ్యం చేయటమా నిన్ను కొలవటానికి అంగీకరించాను కదా అని ఇంత చిన్నతనంగా ఆ మాట్లాడు కన్ను మిల్లుగా కొంచో తారతమ్యాన్ని ఆలోచించి మాట్లాడుతూ సారథ్యం చేయడానికి చెప్పు ఆ శ్రీకృష్ణ స్వామివో నా వంతు అర్జును చదువుతావో చెప్పు తెలారేణో నా ప్రతాపం చూపించవచ్చు ఏమిటి అంటే ఆ రథికుని యొక్క గొప్పతనం ఉన్నదే సారథి యొక్క నైపుణ్యం మీద ఆధారపడి ఉంటది సర్వేశ్వరుడు శ్రీకృష్ణ స్వామి అర్జునుడు సారథి అంతకన్నా మనలో మీరు గొప్పవారు అందుచేత ఆ కన్నకు సారథ్యం చేయమంటూ ఉన్నారు పూర్వము ఆ త్రిపురాసురులను దహించడానికి సాంబమూర్తి వారు ప్రతిపుడైతే బ్రహ్మదేవుడు చేశారు సారథ్యం కనుక ఆ అంతటి నైపుణ్యం కలిగినటువంటి వారు గొప్పవారు మీరు మనలో ఉన్నారు అనేటటువంటి ఉద్దేశం చేత కోరుతూ ఉన్నాను గాని ఏ మార్గము చురకత చేసి కాదు నీ మీద అగౌరవ భావం కాదు సభాష్ దుర్యోధను శ్రీకృష్ణ స్వామి కన్నా నేను గొప్పవాణ్ణి అని నువ్వు తీర్మానించావు సారథ్యం ఏమన్నా చేస్తాను ఇస్త్రాభివృద్ధి ఏమైనా చేస్తా అయితే నాకు తోచినట్టుగా నేను చెబుతా O ¿Qué? O O O O O రెండవ రోజున బయలుదేరారట శుడు సారథి కర్ణుడు రజకుడు బయలుదేరారు బయలుదేరితే నల్లు యొక్క ప్రతాపం నా సామర్థ్యం ఏమిటో చూపించుతాను నా బాణములు యొక్క పరంపరకు పాండవులు నివేరబడిపోవాలి అర్జునుడు ఆ స్తంభించిపోవాలి చేతులు ఆడకూడదు దేవతలందరూ కూడా ఆశ్చర్యపడాలి కనుక ఆ నా ప్రతాపం ఏమిటో చూపించుతాను పోని వాడేట ధర్మరాజుకి ఆ మొట్టమొదటిలోనే ఈయన కౌరవ పక్షములో దుర్యోధను యుద్ధం చేయడానికి కోరుకున్నప్పుడు పాండవ పక్షమును వచ్చి చెయ్యాలి కానీ దుర్యోధనుడు వాళ్ళ పన్ని మాయోపాయించే తన వైపు నన్ను తిప్పుకున్నాడు ఒక మాట చెప్పాడు ధర్మనందన ఇలా ఏదో జరిగిపోయింది నేను దుర్యోధను పక్షాన్ని యుద్ధం చేస్తాను చిత్తం ఎక్కడో ఒకసారి చెయ్యండి దాని దేముందు సమయంలో ఒకర్ణుడు నడిపే అవకాశం వస్తుంది అప్పుడు అర్జునుడికి మేలు కలిగేటట్టుగా మీరు సరైన అంతేసాలు వృత్తులు కోసుకురామంటే కోసుకురాను అంత కాకపోతే ఒక్కలేకపోతున్నా లోకంలో ఎవరినైనా సరే వంచి అవతల పక్షానే యువతల ఉపయోగం చేసేటటువంటి వాడిని శల్య అంటూ ఉంటారు అక్కడి నుంచి గుర్తి కనుక చూడన్నాడ అంటే ఇంతటితో వదిలిపెట్టకూడదు ఈ యొక్క మనస్సు వికలమైపోవాలి ఉత్సాహం అంతా కూడా తగ్గిపోవాలి నీతి ఏ చూసినట్లయితే ఉడికిపోతారు చత్రుడు ఎవడైనా ఎదురు పెడితే మరలా కట్టి అట్టగా అంటారు కన్నుడా నీ ప్రతాపం మాకు తెలియదు అది <t> అంతు లేకుండా బారిపోయావు తెల్లారు వచ్చాడు దుర్యోధను కన్ని గంధర్వులు లాక్కుపోయిన తర్వాత తెల్లారు వచ్చి ఎన్నో కోతలు కోసాడు గోగ్రహణం నాడు ఏం చేసావేంటి గానీ నీకు తగిన వాడికే ఉంటుంది అది తెలియదు అంత తేలిగ్గా మాట్లాడుతున్నావు అసలు మీ మగ్రదేశంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళు వరుసలు అది లేదు ఇది లేదు కానీ నారా దీపు తీసుకున్నారు ఇద్దరు కాశీడు అయినా మరి ఆయనేమో సారథ్యం చెయ్యాలి ఈయనేమో రజువుడై ఉండాలి కాశీ చిట్టుని మళ్ళీ అన్నాడట కర్ణుడే పరశురాముడు ఇచ్చినా గుర్తు వస్తాను బ్రాహ్మణుడు ఇచ్చాడు రామశంక్రుడు గుర్తిపోతుందని అందుకని ఊరుకున్నా కానీ అసలు లేకపోతే లా అంటూ ఉన్నాడట శయ్యుడు రాత్రిమైరిధిరాత్ర సిని జర ప్రభుని కంపే పీడాకి చిన్నుడో చందే గుడైనని చెనోడి చే కన్నుడా ఏమయా నీ ప్రతాపం ఎవరికి తెలియదు అర్జునుడు లోక ప్రశస్తి వహించినటువంటి ఆ శక్తి రాత్రిపోడు వచ్చి ఎదుర్కొన్నాడు గంగానది తీరముడు అంగార పన్నుడు అని గంధర్వుడు చేతులు ఉన్నది ఇంకంతకన్నా ఇంకేం లేదు అర్జునుడి చేతలో ముందు నడుస్తూ ఉన్నాడు వెనక వస్తూ ఉన్నారు పాండవులందరూ కూడా ఆ ప్రక్కన స్త్రీలు ఉండేటప్పటికి ఇష్టం వచ్చిన ప్రగల్భాలు పలికాడు వాడు ఆ కాగడాతోనే తిప్పి పారిటీ వాడిని పడగొట్టాడు అలాంటి అంగార పన్నుని కన్నా ఘోషయాత్ర ఎందు పద్నాలుగు వేల మంది గంధవులు వచ్చి దుర్యోధను కట్టి తీసుకుపోతూ ఉంటే దగ్గరలో ఎవరు లేరు ధర్మరాజే ఉన్నాడు ఆయన దగ్గరకు పోయి పటులు ఆ దుర్యోధను యొక్క భటును నమస్కరించి కూడా మీ ఇద్దరు అర్జునుడును నువ్వు వెళ్ళి దుర్యోధను వదిలించడం కాగల కార్యము గంధర్వులు చేశారు మన బరాపరించడానికి వచ్చారు అలాంటిది ఆ గంధర్వులు తగినటువంటి ప్రతీకార్యం చేస్తే మేము వెళ్ళి వదిలించాలా ఇతరులు శత్రులు ఎత్తి వచ్చినప్పుడు మనము నూట ఐదుగురము మనలో మనము మనం ఐదుగురుగురు కనుక శత్రువులు పరాభవించుతూ ఉన్నారు కలంకము అయ్యా దేవేంద్రుడి యొక్క ఆజ్ఞ మిమ్మల్ని అవమానించడానికి వచ్చారు అందుకని కంటి తీసుకుపోతూ ఇది ధర్మరాజు ఆజ్ఞ మీరు వదిలిపెట్ట ఏమనుకోవద్దు ఇలా పోతూ ఉన్నాడు కంధించి పారేశాడంటే పైకి పోవటానికి లేకుండా అర్జునుడు బాణముల చేత ఇది వచ్చాడు వచ్చి ఆ పోయి దగ్గరకు తీసుకుపోయి అప్పగించి వెళ్ళిపోయాడు అలాగే ఇక ఆ క్రీడా శంకరుడు పంజరూపాన్ని ధరించాడు అర్జునుడి యొక్క తపస్సును పరీక్షించడానికి మూకాసురుడు అనేటటువంటి రాక్షసు తంది రూపములు ఆయన మాయా కిరాతుడు కిరాతంలో కారణి వస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి ఒకేసారి కొట్టారు తంది మీద ఆ బాణములు అర్జునుడు కొట్టింది ఆ ముందు వైపు శంకరుడు వెనక వైపు తగిలి గిరగిరగిరికి పడింది అక్కడే ఆ పంది నా బాణం చేతి సచ్చింది అంటే నా బాణం చేతి సచ్చింది అనుకున్నారు ఇద్దరు కలిసి ఆ ధన ధనుసును సజ్జన్ చేసి అష్ట్రపాఠానికి ఆరంభించారు దుర్యోధుడు అర్జును యొక్క అక్షయ దోనీరములు గాంధీ అదృశ్యమైపోయింది అక్షయ దూణీరములు తరిగిపోతే గాంధీ వాణ్ణి ఓడదీసి బాగాడట ఆ ఆ నెత్తి మీద ఉన్నటువంటి ఆ చంద్రబింబము క్రిందగా దారింది అది అదృశ్యమైపోయింది మెడపట్టుబడు ఆయన కూడా ఆ శంకరుడు క్రిందపడి అజ్జుడిని పనిచేసుకున్నాడు ఆ కనుక అలాంటి మొనగాళ్ళు ఇక ముప్పై మూడు కోట్ల దేవతలతో వచ్చాడు దేవేంద్రుడు ఖాండవనాన్ని రక్షించడానికి ఆయన వల్ల కాల మినుకు పడకుండా కట్టగట్టేసి కాండవనం అంతా కూడా దహించి అగ్నిహోత్రుడు ఆహుతిగా ఇచ్చాడు అర్జునుడు కనుక అంతకన్నా గొప్పవాళ్ళు ఎవరన్నా అయితే కొడుతు నొడుతునబోలుగా అని ఎన్నైనా బాగడం కాదు కనుక ముళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు వెనక ఒక వర్తకుడు ఉన్నాడు ఆయన దగ్గర ఆయనకి చా చాలా మంది కొడుకుల్లేదు హిందూ రాష్ట్రంలాగానే టెన్త్ క్లాస్లో సుమారుగా అరవై ఒకటి ఒక ఉపవాచిక ఉన్నది అందులో ఉన్నది మాట హాంస కాక్యోపవాక్యాన్ని ఎవరు మరి కరీస్ గుర్తు లేదు కొన్ని వాక్యములో అప్పుడు కంఠస్థం చేసిన గుర్తున్నాయి చెబుతున్నాడట శల్యుడు కర్ణ నువ్వు అర్జునుడితో పోటీకి వెళ్ళటం ఎలా ఉంటుంది అంటే పారవార నిర్ంబుల పరివేచితం బహునరగుద దీపమడ పరింబన పట్టణం ఉండదు దలగు అందు సంబద్వ చతురైందును బహుపుత్ర కుందునేన అర్ఘవృండ్ గలడు తన్నంగలమున కాకంొక్కందు సే తత్తరిలచాదరంబున బహుగుదిరియై కృచిమిశ్రే ఇంగిలమేదు సదోపాశ్రవ చిరమదన్నతి నాలీ దవస్తు విత్తులగ నసైన్ గిరేనసేన్ దిపల దినేన కండకా తలంబ దండండు అండు జింబు ద్వీపడు అతనికి చాలా మంది కొడుకులు వారి దగ్గర చేరింది ఒక కాకి ఆ కాకి వీళ్ళు తిని బాగా విడిచిపెట్టినటువంటి పెరుగు మేయి లాంటి వాటితో తిని వదిలిపెట్టినటువంటి ఇని ఎక్కలిసింది కలిసి ఈ పనిచెల్తున్నా సరే నటకోటి వస్తావా అంటున్నా ఈ పాములు కొడుకులు నిజంగా నేను అనుకుని ఎకగోడుకుతున్నారు సమయంలో హంసల బారు వెళ్తూ ఉన్నదా వెళ్తూ ఉంటే అందులో ఒక రాణి పిలిచింది అట వస్తావాటి జగన్ తెలుసా తెలుసు నాకు వంద గదులు తెలుసు నీకేం తెలుసు కాగి కాగి అడుగుతుంది హంసలు మాకు ఒక్క గది కాలువే వెళ్ళటము అవసరమైతే పైకి లేకపోంది అంతేనా వంద మార్గములు ఒక్కొక్క దాంట్లో వంద యోజనములు వెళ్తా నేను నువ్వు వస్తాయి సిద్ధపడింది కదా అందులో ఈ ఎవరినైతే ఆహ్వాని ఉంచిందో అదే సిద్ధపడింది మాకు అవన్నీ తెలియదు కానీ సముద్రం మీద పని వేసుకున్నాం ఎక్కడా ఆనటానికి ఏమి ఆధారం లేదు సముద్రం మీద వెళ్తూ ఉన్నాయి అటు సమయంలో బర్రని ముందుకెళ్ళేది వెనక్కి దిరికొచ్చేది ముక్కు మీద ముక్కు పెట్టి రుద్దేది రెక్కలతో కొట్టేది ఇంతేనా రా అని ఇట్లా ఎగ్టా చేస్తుందట కాదు ఒడ్డున్న చెట్ల మీద అదే అదే నూరు గతులు తెలిసినటువంటి మా దానితో ఈ ఒక్క గతి తెలిసింది హంసీ తుల్లి తుల్లి పడుతున్నాయి కొద్దిసేపు వెళ్ళిందట అయిపోయింది దాని పని బాగా బలిసి కాసేపట్లోనే అలసటి వచ్చేసింది అయిపోయింది గమనించింది ఓహో దీని శక్తి నశించిపోయింది అని ఓహో కాకమా వంద గదులు తెలుసు అనుకుంటానంతేదైతే అదో అనుగుణము చేత చిందలంప లేక వేలని సమాజోర వజనందు కురు తన్నితి పతిపతాన సమాజం కోరన రాధా రాజతా కరణ్ తోపనను కోది కుమాదీయ దీపనంబుల ఓరి నిల రంగనందు ఓరి జనన కుష్ణాలై నందన్ సర్వ తీ బుద్ధి నితో నీతో పంది వేసుకున్నా వెంకటాఖ్యవరదుని సాక్షిగా నా పని అయిపోయింది ఇక్కడెక్కడ నేలం లేదు దిగటానికి చెట్టు లేదు నన్ను రక్షించి మా కులంలో లేకపోతే నా పని అయిపోతున్నాను అంటే దాని తెలిపినటువంటిదై ఆ హంసే దీన్ని ముక్కుతో లాక్కొచ్చి బయట వారేస్తుండ అలా ఉన్నది నీ వెళ్తూ ఉన్నాయట వెనక హంసలు కొంగలు ఎదురు వచ్చినాయి అట ఇది తలగానే ఉంటాయి అవి తెలగానే కొంగలకు మాత్రము ముప్పు ఎర్రగా ఉంటది ఆ హంసలు అన్నయ్యట కొంగలు ఎవడవి కాళ్ళు మొత్తం ఎర్రనా అన్నదట ఏమయ్ ఉల్లు ఆకారం అంతా చూస్తంటే మాలాగానే ఏదో కొద్దిగా ముప్పులు తేడా ఉంది ఎవరు హంసమా మా జాతి హంస అంటారు ఎందు మానసరోవరంట అక్కడ ఉంటాం అందరి విశేషములు ఏమి తెలుపు అక్కడేంటారు మవ్వలు అంచనాభ్యములు మౌక్తికములు గలవండు ముత్యపు చెప్పలు బంగారు ముత్యములు ఉంటాయి అవి తింటాం మేము నట్టలో నవా అవి ఎరుంగ బకంబుల నీకు నర్తలు తెలియదు అంట నర్తలు కూడా తెలియదు అంటే అది వాళ్ళ అంటే ఇది కావాల్సిందని కూడా తెలియదా అన్నయ్య అట్లాంటిది కాకిదు ఆ కనుక ఆ నీకు అర్జును అందవారు ఉన్నది నీవు అర్జునుడితో యుద్ధమా అయితే అలా మాట్లాడి ఆ విజృంభించాడట తనుడు పాంచుమారతానికై చూడవ్యా ఏమంత తేలికగా మాట్లాడుతూ ఉన్నావు అని ఆ అద్రపాతానికి ఆరంభించి పాంచాల సైన్యం మీద చేస్తూ ఉన్నాడట హస్తా జముల కుండలై ము మాతండముల మాల బో కాల్ బి కాల్చి కాల్ జీవా యములై జగల నరచెదు ఆ రంబులల్లియ దేవేయి ఏ లకొలది జగల పంచాల ళిగ వన్న దిగవొన్న దిగచె దావ దిఘోర సముగ అర్చన తన్నన వాసనాలి సురగనల అద్భుతం బంద సూద సూతే వాయువును కూడా ధిరించగలిగినటువంటి పడిగలిగిన గుర్రములను కూడా చేసి యమధర్మరాజు యుగ పడులతో సమానమైనటువంటి బంగారు మయములైనటువంటి రథములన్నింటినీ కూడా పొడి చేశాడట కనుడు సకల పంచాల రధికృంప్రకారంగా సంహరించి ఆ విజృంభించి చెడుతూ ఉన్నాడు అటు సమయంలో ఆ ధర్మరాజు వెళ్ళి ఎదుర్కొన్నాడ కర్ణుడిని ఆ తీవ్రమైనటువంటి బాణవులను ప్రయోగించి ఆ ధర్మరాజును కొట్టాడు శరీరం అంతా కూడా రక్త సిద్ధమైపోయింది ఏం చేస్తాడు ధర్మరాజు మహాపురుషుడే కాని ఆ కర్ణునకు గుంతికిచ్చాడు మాట అందుచేత ఆ పరాభవించి కొంచెం తోరణాడి వదిలిపెట్టాడు వదిలిపెడితే ధర్మరాజు ఆ నెలగా ఎదుగుతూ ఉన్నాడట అంటాడ పాండే ధర్మన చే జందనేలా మాటల్ సా పోతావు ఈసారి వదిలిపెట్టాను కాని నీకు ఎప్పుడైనా సరే యుద్ధంలో నా ఎదురు పడ్డావా తన యొక్క సైనాధారంలో చింతక్రాంతుడై శరీరం అంతా కూడా రక్తశక్తమైపోయింది అంతేకాక ఆ పరాభవించి కర్ణుడు మాట్లాడాడు గనక బాధపడుతూ ఉన్నాడుగా అతి ఆ గణములు వచ్చిన అర్జును తోనికి వాటన్నింటినీ కూడా పారద్రోది అనేక మందిని నరికి చూశాడు ధర్మరాజు పరాభవం పొందటము ఆయన అలా శిబిరానికి వెళ్ళిపోవడం కూడా చూశాడు కానీ అర్జునుడికి ధైర్యం చాలేదట కర్ణుని దగ్గరికి వెళ్తానికి అంటూ స్వామితో అంటూ పట్టపగలిసూ బగిది కన్నుడు కమో చున్నవాడు మనర జితూ మధర మరల నిగతి ఉన్నిన శుభములు పడయవచ్చు ఆగా సూర్యుడితో సమానమైనటువంటి తీక్షణంతో కర్ణుడు మండుతూ ఉన్నాడు ఎదుట ఎల్లటానికి ఆ పెద్దలు చెప్పారు పట్ట పగలింతు సూర్యుడట ఆ ఉపమానం కూడా తిక్కనగారు ఎందువల్ల అంటే ఎంతసేపు ఉంటది తీవ్రత కాసేపటికి చల్లారిపోతుంది అస్తమించిపోతుంది కనుక కర్ణుని ఉన్నది అని సూచన కొనకై పట్ట అన్నాడట మనం ఎదుటి పడలేము మన రథాన్ని వెనక్కి తిప్పండి ప్రతికుంటే శుభములుబడయ్యవచ్చు అంటూ ఉంటారు రోగంలో బస్ స్టాండ్ లో బైజ్లో ముఖపడుకోవచ్చు అంత రాసుకోవడం కనుక స్వామి వెనక్కి అన్నాడు సరేలే గాని ఇంతకు ముందు ధర్మరాజు తిన్నట్టుగా ఉన్నది రాహు చెందినట్టుగా ఉన్నాడు ఒకసారి వెళ్లి ఆయన ఎలా ఉన్నాడు చూసి వచ్చి అప్పుడు ఇతని సంగతి చూద్దాం ఆ స్వామి ఆ బెన్నయ్య స్వామి మరి అంటే భీముంతో చెప్పారట ధర్మరాజు ఇంతకు ముందు కర్ణుడు అవమానించినట్టుగా ఉంది వెళ్ళి పరామర్శ చేస్తాం కానీ నువ్వు చూస్తాడు అయితే ఆ అదే రోజున కర్ణునితో యుద్ధం చేసి భీముడు ఆ కర్ణుని మోర్చబడగండి ఆయన రథం మీద దూకాడేట నాలుగు వాస్తడున్నాడు ఏ భీముడా అది మోర్చ నాలుగు గోస్తే చేస్తాడు అర్జునుడు బాధపడతాడు కనుక వదిలిపెట్టి ఆ మామా భలే పెట్టేసి గుర్తు చేసావు లేకపోతే అర్జునుడు నా ప్రతిజ్ఞ చేతు చేసావన్నా నేను పాపం వదిలిపెట్టి వెళ్ళాడు కాని కాసేపటికి కన్నుడు భీముని కూడా పరాభవించాడు అదే రోజు ఆ నకులు సహదేవుణ్ణి కూడా ఓడించి ముందుకు మాటను అనుసరించి అలా ఒకసారి చూపు వదిలిపెట్టాడు మాటిచ్చాడు అర్జునుడితో అర్జునుడు నాకు యుద్ధం తప్పదు అర్జునుడు గనక పోయినట్లయితే నాతో ఐదుగురు నేను గనక అర్జునుడి చేతిలో పోతే నీకు ఎప్పటి ఐదుగురే అని ఆరుగురు కొడుకులు లేదు సుమా అని చెప్పాడు అది ఒక అరహస్యమైనటువంటి సమయంలో వారిద్దరికి కూడా ఆ సమావేశం కలిగినది అందుచేత ఆ సరే మీరు రెండు అన్నాడు వెళ్ళారట పెళ్లి చూస్తే ఆ దేహమంతా కూడా తపించిపోతూ ఉన్నది ధర్మరాజు బాధితో ఉన్నాడు కృష్ణార్జునుడు చూసేటప్పటికీ ఎక్కడ లేని ఆనందం వచ్చిందట కర్ణుని చనిపొచ్చారని ఆనందంతో అంటాడట mole gananta santosha sagaram nandeli te badhalella samasell ka batti dusya janmaina sangala vruttantam jappadaiya anaga agna మీరిద్దరు ఏతన్మాత్రుడు కాదు దేవతలను కూడా గడగడలాడించేటటువంటి వాడు కనుడు అంటే అంటే కన్ను ఏ ప్రకారంగా సంహరించారు ఆ వృత్తాంతం వినాలి అని కుతూహలంగా ఉన్నది ఏది ఎలా జరిగిందో ఎలా చంపారు చివరికి అవసర దశ ఏది వినిపించండి త్వరగా మీరు వచ్చారు అంటేనే నా దేహ అంతా కూడా తీరిపోయింది ఎంత బాధించాలే అంటే అర్జునుడు అన్నాడట స్వామి ఇంకా చంపల మీరు ఇందాక దెబ్బతిని ఉన్నారు ఎలా ఉన్నారు చూసెళ్ళి ఆ అప్పుడు చూద్దామని ఇలా వచ్చాను ఏమిటి చంపల ఏమి వచ్చా yen taplele bai thi banka oro dikiri yen taplele bai thi banka indadi mona gaaduna gana sanda లోకజుడు ఉన్నట్లయితే నా పాటు నువ్వు కనుక తీసుకువచ్చాము ందు పుట్టకుండా సరిపోయేది ఇంతకు ముందు చండ్రుడవయ్యా అట్లా ఉండినా మాకు ఈ బాధ వచ్చేది కాదు కనుక ఎంత బేదం అయిపోయావురా నీకు చాట రాకపోతే చెట్టులో ధన చెందు ఆయనైనా చూస్తాడు కనుకాక్షణ స్వామి యొక్క దాసుడను భటు అని కూడా అనిపించుకోవటానికి నీకు తగడుగాని ఆయన జీవయ్యా అన్నాడట నేటప్పటికీ ఆ అర్జునుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది తీశాడట కత్తి యుద్ధమైతే చెయ్యలేదు గాని ఎన్ని మర్మములు ఉన్నాయో జగత్తులో ఎన్ని వృత్తాంతములు తెలుసో సర్వేశ్వరునికి తెలియక రాబోయేటటువంటి కాలం గడిచిపోయినటువంటి కాలము అంతా నాకు తెలుసయా అని అర్జునుడితో అన్నాడు అందుచేత ఆ సుతాయు అని ఆ వాడు వరుణుని యొక్క కుమారుడు ఒక దివ్య శక్తిని తీశాడట భారత యుద్ధంలో తీసి అర్జునుడి మీద ప్రయోగించడానికి ఎత్తినటువంటి వాడై అలా ఎప్పు పెట్టే వాడి మనస్సు మారిపోయింది అసలు ఈ పాండవుల యొక్క బలం శ్రీకృష్ణ ఈయన మనగొడితే పాండవులు ఎంత ఆ ఎత్తినటువంటి వాడు అర్జును మానేసి శ్రీకృష్ణ స్వామి మీద గురి పెట్టాడు వైచి అన్నాడు ఆ రథములోనే పగ్గాలు వదిలేసి ఇలా నిలబెట్టాడ స్వామి కూర్చున్నాడు వచ్చి అక్ష తగిలింది వాడి చెప్పాడు ఎవరైతే నీతో విడు ఆయన మీద ప్రయోగించు వచ్చి వాడి ప్రయోగిస్తే నీ ప్రాణం అది మర్చిపోయాడు ఆ స్వామి యొక్క నక్షలమాలగా పడిందట తిరిగే వాడిని రెండు గుంపులు నడిగింది అలా వేరు పొడికాడట స్వామి అర్జునుడు స్వామి ఏమిటి నేను ఎదుర్కోవలసింది నీ వల్ల ఏది కాదయ్యా వాడు నా మీద ప్రయోగించాడు ఇలాంటివి ఎన్ని మర్మములు ఉన్నాయో ఆ వాడు జగదీశ్వరుడు కనుక ఆ అర్జునా ఎందుకయ్యా కంటిదీసా ఇక్కడ ఏం శత్రువులు లేరే అయ్యా ఈయనే నా ము ఇతరులకి ఎవరికన్నా ఇవ్వండి అంటే ఆయన కొంత వాస్తానాన్ని నేను ప్రతిజ్ఞ చేశాను ఈయన పొందుకు పోయారు ఇప్పుడు ధర్మరాజు కొంత పోయారు అయితే ధర్మరాజు గొంతు వస్తావా హాజరు పెద్దల యొక్క శుశ్రూష నీకు తెలియలేదు నేను చెప్పినటువంటి విషయములన్నీ కూడా వ్యర్థమైపోయినాయి ఆయన గొంతు వస్తావు మరి ఎత్తాడండి నా ప్రాధృష్ వాళ్ళు మహాపురుషులను దూషించితే చాలు చంపిన దానికన్నా ఘోరమైనటువంటి పాము తప్పు కనుక ధర్మరాజు చెప్తూ చెబితే నీ ప్రతి ఇంకా నెరవేరంటే చనిపిన దానికన్నా ఎక్కువ చేసినట్టే కర్మదోషులైన ంగడు నగినావ అవుల కు ఎంత మందిని నరచినావు కలం పా నన్నంతవా కన్నుని చంపుకుండా వచ్చాను మరి మా బాధల కన్నునికి కూడా మొరగేపు నీవు కర్మదోషపురైనస్తులతో అరయక దూతంబులాడిన ఏమి వెనకా ముందు చూడకుండా ఎవరిని పందెమనో వడ్డాలో ఎవరిని వడ్డకూడదు నీకు హత్యాంకులదో తెలియకుండా అందరినీ పెట్టావు సమేతముగా మొత్తము వారం రోజుల ఏది ృంద స్నానం చేయ రాజస్వయం చేసినటువంటి వారం రోజులకే మొత్తం పెండంలో వడటము ఓడిపోవటము ద్రౌపది యొక్క పరాభవము కూడా కనుక